ਉਹ ਤੁਹਾਨੂੰ ਦੱਸਵਾ ਪਰਿਸ਼ੀਰ ਗੋਰੀਵਾ ਪਰਿਵਾਰ ਸ੍ਰੇਸ਼ਟੀ ਸੰਪੂਰਨ ਮਹਾਨਤ ਦੇ ਦੇਵਾ ਮੈਂ ਮਸਵਰਪੇ ਰਤਨ ਚਲੋ ਤੁਸੀਂ ਜੀਵ ਸਪੀਕਿੰਗ ਵਿਦ ਹਾਸ ਪੁਟ ਯੂਰ ਕਾਲ ਔਨ ਹੋਲਡ ਪਲੀਜ਼ ਸਟੇ ਔਨ ਦ ਲਾਈਨ ਮੇਰ ਮਾਤਲਦੁਨ ਵਿਅਕਤੀ ਵੀ ਕਾਲ ਨੂੰ ਹੋਲਡ ਔਨ ਚਾਰੋ ਦਾਈ ਚੇਸੀ ਲਾਈਨ ਨੂੰ ਵੇਚੀ ਹੋਣ ਡੰਡੀ ਆਪ ਜੀ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్న తగ్గుతాయి మహమస్తూరు తగుదేవానికి కుతుల స్తోత్రం గొప్ప దేవ ఈ గడిచిన కాలంలో మమ్మల్ని కాశీ కాపాడనైనా ఈ కృపలు అమలు కజీలతో నిలబెట్టుకున్నారు నేను నీకు వన్నాను ప్రభా గొప్ప దేవానికి కుతులు దేవా నా దేవ నా ప్రభానికి వర్ణాలేశ్వభ ఇక దినుమంత ప్రభావ నీకు సాయంతి నడిపించినారు ప్రభా మమ్మల్ని కజీలు పెట్టుకున్నందుకు వర్ణాలేశ్వభ దివరాత్రులు మమ్మల్ని కాశీ కాపాడనైనా మీకు వినికిళ్ళు మమ్మల్ని భద్రపరిశ్రామిక నీకు అన్నాలే ప్రభావ దాన్ని బట్టి నీకే కృతజ్ఞతలా తీర్చుకున్నాం దేవ సమస్య ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వర్యం మీకే కలుగును దాకా అలా దేవ నా ప్రభా ప్రం దేవా మీరే మాత్రం మాట్లాడండి మా జీతాలు సరిజైన సంపూర్ణత పరిషత్ని నడిపించండి ప్రతి చీకటి దురాత్మ అంకార శక్తులను వేయిస్తున్న గర్దిస్తున్న పాఠాల సొమ్మని కార్చిందిస్తున్న దేవా మీరే మాకు ఈ మీటింగ్ అంతట్లో మీరు నడిపించండి పరిచర్ ఆశ్రవించి అనేక బిడ్డల పరిధిలో పాల్గొనలాగన ఈ శక్తిని గ్రహించుకోవాలి జీవించుకోగన మీరే సాయపడమని ఈ మీటింగ్ అంతే ఆధిపత్య నడిపించి స్పష్టగా ప్రయత్ని మైండ్ తెచ్చుకోమని ఏ సుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం అండి ఆమె కృపా మైడ ప్రేమ చూపి చూపి నన్ను బ్రతికించి నలిగిసారి నలిగిటిసారి నాకై ప్రాణము నీచిటి నాపై ప్రాణము నీచిటి ప్రేమ చూపి నన్ను బ్రతికించినవైనా సన్న తల్లిదండ్రులు నన్ను అరచినను లోకము నన్ను వెళ్ళిసినా తన్న తల్లిదండ్రులు నన్ను మరచినను ఈ లోకము నన్ను వెళ్ళి విసినా మరువాలేదు నన్ను వీడువలేదు మరువలేదు నన్ను వీడువ లేదు ప్రేమ తో పిలచిననాదు ప్రేమతో పిలచిననాదు ప్రేమ సు పిలచిన నాదుడవు ప్రేమ తు పిలచిననాదుడవు ఎంత కృపామయుడు విషయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా అందలాంటిది నాదు పాప జీవితం లాంటిది నాదు మంది హృదయం ఎండి పోయి నాదు పాప జీవితం మార్చితీవిగా మార్చితీవిగా ఇచ్చి నావు మెత్తానైనా కొత్త ఇచ్చి నావు మొత్తం కొత్త ఉదయం ఇచ్చి నావు మెత్తానైనా కొత్త ఇచిినావో మస్తమైన కోస హృదయం ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను ప్రతికించినావయ్యా ప్రేమ చూపి నన్ను ప్రతికించినావయ్యా హల్లెలూయా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం యశాయ గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం యుహో కొరకు ఎదురు నూతన బలము పొందుతారు చూడండి యుహోవ కొరకు ఎదురు నూతన బలము పొందుతారంట మన దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళు చూడాలంట ఇక్కడ ప్రాబ్లం నేను గమనించిన కంప్లీట్ చేయబడతారు వాక్యం కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారు చాపి రెక్కలు చాపి పైకి ఎగురుతారు హాలియాక పరిగెత్తు చూడండి అలసిపోరంట పరిగెత్తుతారంట సొమ్మ సొమ్మశిలంట నడిచిపోతారంట చూడండి యహో ఒకరుకు కనిపెట్టుకునే వాళ్ళు ఎట్లా ఉంటారు అని ఇక్కడ చెప్తుంది ఇందులో అనుమానం లేదు ఈ అవుతుదో లేదో అవుతదో లేదో అని అనుమానం ఉండద్దు ఎందుకంటే అనుమానం వచ్చినప్పుడు అది అనుమానం ఎట్లా వస్తుంది అని అర్థం చేసుకోండి ప్రభువు నుంచి విశ్వాసం వస్తుంది సైతానం నుంచి అనుమానం వస్తుంది అర్థమవుతుంది మీకు ఆపోజిట్ అన్నట్టు దేవుడికి ఆపోజిట్ అది అది దేవుడికి ఈక్వల్ కూడా కాదు వాడు ఎందుకంటే దేవుడు అంత దశలో ఉంటే వాడు ఇక్కడ ఎక్కడ కానీ అనుమానాన్ని తీసుకొస్తారు ఎందుకంటే దేవుడి నుంచి నువ్వు లాభాలు పొందుకుంటా అడగించడానికి కోరుకు వాళ్ళు ఈ మైండ్ లో అనుమానం తీసుకొస్తారు కాబట్టి మనం అనుమానం అంత సరే గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇయర్స్ నుంచి నేను దేవుడి సేవలో ఉంటున్నా ఎన్నెన్నో ప్రాంతాలు ఎన్నెన్నో గ్రామాలు ఎన్నెన్నో చర్చశాల సేవ చేసిన నేను ఎన్నెన్నో అద్భుతాలు చేసిన ఎన్నో రకరకాల రోగాలు హెచ్ఐవిలు డయాబెటీస్ రకరకాల రోగాలు క్యాన్సర్ రోగాలు ససత పొందరం నేను చూసిన కళ్ళార మా సేవ జీవితంలో అనుమానమే లేదు మాకు ఎందుకంటే చూసినాం కాబట్టి ఎందుకంటే చూసినాం కాబట్టి కాబట్టి కొన్ని విషయాలు నేను మీ తను పంచుకోవాలనుకుంటున్నా ఇప్పుడు చూడండి ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది తెలుసా ఆయాసమే జరుగుతుంది వాడిక్కడ పో అంటే తిరుగుతానే ఉంటాము తిరుగుతానే ఉంటాము ఎక్కడ పోయినా ఏం జరగదు మనము దేవుణ్ణి ఆశ్రయించాలని వాక్యం సెలవిస్తుంది మనుషులను ఆశ్రయించిన కంటే యోహోను ఆశ్రయించడం మేలు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మీకు మేలు రావాలా లేదా మీకు మేలు రావాలంటే ఏం చేయాల ఎవరిని ఆశ్రయించాలా నన్న ఆ బ్రద శిస్థులనా దేవుడిని ఆశ్రయించాల ఫస్ట్ పాయింట్ అది సరే దేవుడు మమ్మల్ని ఈ లోకంలో వాడుకుంటున్నాయి నా మహిమ కొడుకు ఆయనకు ప్రతినిధిలాగే లోకంలో పెట్టింటూ మనం పని చేస్తున్నాం మనం సేవకులం అంతే సేవకులం దేవుడు ఆయన కొడుకు సేవ చేస్తున్నాం కాబట్టి మనం గొప్పతనం కాదు ఏ నాలో ఇంత కూడా గొప్పతనం లేదు నీకు చెప్తున్నా ఏ గొప్పతనం లేదు నాలో కాబట్టి నేనేదో గొప్ప మీరు ఫీల్ అవ్వడానికి వీలేం లేదు ఒకడే ఒక్కడే గొప్పవాడు ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి సేవలో కాబట్టి నేను మీకు కొన్ని విషయాలు ఇప్పుడు చూపించబోతున్నాను మొదటిదిగా ఆయన కొరకు కని పెట్టుకోవాల ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ మన సర్జర్ ఎవరు ఫస్ట్ పాయింట్ ఏంట ఆయన కొరకు ఎదురు చూడాలంట చూడండి ఇది చాలా చెప్పడం చాలా సున్నాం కానీ మీకు ఒక విషయం నేను చెప్పాలా ఈ విన్న మాటలు మీ మైండ్ లో కూర్చున్నాక మీరు వాటిని పాటిస్తేనే మీకు విడుదల పాటించకపోతే రాదు ఎందుకంటే ఉత్తగా విని ఈ ఈ చదువుతో విడిచిపెడితే లాభం వేస్ట్ కదా ఇప్పుడు సరే ఒక అరవై కిలోమీటర్ల దూరం నుంచి నాకు అనిపిస్తుంది అరే నేను అరవై కిలోమీటర్ల దూరం ఇంత దూరం వచ్చినాను ఇవన్నీ వీళ్ళకి జాగ్రత్తగా చెప్పాలా ఏవి మర్చిపోకుండా వీళ్ళు వీళ్ళన్ని జ్ఞాపకం చేసుకోవాలన్న ఆశతోనే నేను చెప్తాను కదా అంత దూరం చూసినప్పుడు సరే మీకు పక్కనే కావాలంటే మీరు మంచి సంతోషంగా వచ్చేసారు మీరు కానీ వీటిని మీరు అమలు పరచకపోతే ఏం లాభం అమలు పరచాలా కదా మీకు విడుదల కావాలా ఎందుకంటే మీ సమస్య మీ కష్టాల నుంచి మీ రోగాల నుంచి మీకు ఉపశోభనం కలగాల బిడుదల కలగాల స్వస్థత కలగాలంటే ఇవి చెప్పబడుతున్న ఈ వాక్యాలు మీరు మీ హృదయ భద్రపరచుకోవాలా అమలు పరచుకోవాలా అంటే ప్రాక్టీస్ చేయాలా ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ అంటాం కదా వాడు వాడుకోవాలి వీటిని వాడుకుంటే మీకు బిడలగలుగుతాం అయితే ఇక్కడ ఏముందంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీకు విడుదల కలగాల నీకు స్వస్థత రావాలంటే ఏం చేయాలంట యో కొరకు ఎదురు చూసేవారు ఎదురు నేను కొన్ని సంవత్సరాల అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం మాట మీకు నేను చెప్తున్నా ఈ వాక్యం నేను ఎట్లా పాటించిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం ఆ రోజు నుంచి రోజు వరకు నేను పాటిస్తున్నాను ఎస్పెషల్ గా నేను చెప్పను అవసరం లేదు గొప్పగా ఎట్లా ఆయన కొరికి ఎదురు చూస్తాను చెప్తాను చూడండి మీరు అనొచ్చు బ్రదర్ నీకేం తెలుసు బ్రదర్ నా సమస్య నా సమస్య గురించి నీకేం తెలుసు నా బాధ గురించి నీకేం తెలుసు అని అనుకోవచ్చు కదా కానీ నేను చాలా చెప్పేది ఏంటంటే నేను ఎక్కువ చెప్పాను నా నేను పండి నీ సమస్యలు మీరు నేను బంధని రోగాలు మీరు ఎవరు అనుభవించలేదు నేను పుట్టుకతోనే భయంకరమైన రోగంలో పుట్టిన వాడిని యవన దశ వరకు ఇంటర్మీడియట్ వరకు నేను భయంకరమైన రోగాలతో ఉన్నవాడి శరణం అంతా పుండ్లే నా శర్రం అంతా పుండ్లే కాళ్ళన్ని పగిలి ఇట్లా అంత రక్తాలుగా నా శర కాళ్ళకి వెళ్ళి పెద్ద మలాం డబ్బా ఇచ్చేటప్పుడు డాక్టర్ ఆ రోజులలో అప్పుడు నైన్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఇంగ్లీష్ మందులు సరిగా లేవు ఇంగ్లీష్ డాక్టర్స్ కూడా లేదు ఇండియాలో మనకి అప్పుడు అప్పుడప్పుడు లండన్ నుంచి ఒక డాక్టర్ వచ్చి ఆయన ఇచ్చేటువంటి మందులు ఆ మా నాయకు ఇట్లా మోస్తారు ఈ శరీరం అంతా పుండ్ నాకు ఎందుకంటే నాకు పాలు పడకపోయేదాన్ని ఈ రోజు ల్యాక్టోజ్ ఇంతేసి ఇంగ్లీష్ లో పదం రోగం పేరు ఆ రోజుల్లో చిన్నప్పుడు పుట్టిన పిల్లవాడికి పాలు పడకపోతే ఎట్లాడో మరి పాలు ఆ రోజులలో అప్పుడు ఏం జరగడు ఈ పుండ్లు తల నుంచి ఆ కాళ్ళ వరకు అన్ని పుండ్లు ఉండండి నా శరీరంలో అంటే మీరు చేపలు తింటారు మీరు ఎవరన్నా మీరు చేపలు తింటారు లే తింటారు కదా మీరు క్లీన్ చేస్తేప్పుడు ఇటు ఇట్లాంటివి ఏమొస్తాయి పోలీసులు వస్తాయి చేప పోలుసులు ఎట్లా రౌండ్ రౌండ్ రౌండ్ అట్లా వచ్చాడు నా శరీరంలోకి వెళ్ళి పుండ్లు పుండ్లు అయ్యి పుండ్లు అంతే చాప పోలిసే అట్లా వచ్చాడు నా శరీరంలోకి చీరు ఇంత భయం నచ్చారు ఎవ్వరు రాకపోయి నా దగ్గరికి నేను ఎప్పుడు సరే మా తల్లి మేము చాలా పెద్ద కుటుంబం మా ఆరు మంది అన్నదములము ఐదు మంది అన్నద అన్నదమ్ములము ఒక అక్క మాకు అయితే వాళ్ళందరు మంచి ఉన్నారు నాకు ఒక్కడికి ఇట్లాడే సమస్య ఉంది మళ్ళీ వాళ్ళకు రావాలా కదా ఒకటే గడప తల్లి గడపంలో పుడితే మళ్ళీ వాళ్ళకు వదిలి ఆ రోగం నాకెందుకు వచ్చింది చెప్పండి మనం వాడుతామా దేవ నాకు ఎందుకు ఇష్టం అడగం కదా కాని నేను మీకు చెప్పేది ఏంటంటే చిన్నప్పటి నుంచి మా ప్రార్థన నడిపేది మమ్మల్ని ఎప్పుడు ప్రార్థన చేయించాడు ఎందుకంటే ఇట్లా బాధలు ఉండేది కదా ఒక్కో కొన్నిసార్లు ఎక్కువ అయిపోయి బాధ ఆ కాళ్ళు ఇప్పుడు ఈ అరికాళ్ళు ఉంటాయి కదా అరికాళ్ళన్ని క్రాక్స్ ఇచ్చాడు నాకు క్రాక్స్ ఇచ్చి ఇట్లా ఎత్తుడి కాళ్ళ మీద నడిచేటోనే నేను ఎన్ని సంవత్సరాలు ఎత్తుడి కాళ్ళ మీద నడిచేటో నేను ఎందుకంటే మొత్తం కాలేజ్ నడిస్తే ఆ క్రాక్స్ రక్తం బయటకు వస్తాది ఇట్లా ఇట్లంతా రక్తం కాలేదు మండల మీద కొన్నిసార్లు ఇవన్నీ పుండ్లు ఇవన్నీ మోకాల మీద అంత నికర్లు వేసుకుంటాం కదా చిన్నప్పుడు ఇవన్నీ పుండ్లు ఉండేది మోకాలు నాకు అన్ని ఇప్పటికీ మచ్చలున్నాయి మచ్చలు ఉన్నాయి బాడీ మీదంతా మచ్చలుంటాయి పుండ్ల మచ్చలు నిషా అని అన్నట్టు అది చెప్పని అవసరం లేదు చూపించడం లేదు కదా మీరు నమ్ముతారు కదా చెప్తుంది నమ్ముతారు కదా అయితే కోళ్లు గొడిచేడు పుండ్లని నేను అట్ల కూర్చుంటే ఆ పుండ్ల మీద వచ్చి కోళ్లు కొడిస్తే ఎటువంటి పరిస్థితి మళ్ళీ అటువంటి కష్టం పడుతుంది వచ్చిందా నేను ఏదో గొప్పనని చెప్తా నేను అందరికొస్తే కష్టాలని అందరికి వస్తే కష్టాలు అయితే నాకు ఇంటర్మీడియట్ తర్వాత అవి పోయినాయి అవి పోయినాయి మొత్తం పోయినాయి ఇప్పుడు నా ముఖం మీద ఉన్నాయా ఏమి లేదు ఒక్క మచ్చలేదు ఒక్క మచ్చలేదు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మచ్చలున్నాయి మోకాళ్ళకి కాళ్ళకి అంతా మచ్చలుంటాయి నాకు అప్పుడున్న మచ్చలు విషయాన్ని మర్చిపోకుండా దేవుణ్ణి ఆయన స్వస్థపరిచిండ అది మర్చిపోకుండా మచ్చలుంటాయి ఎప్పుడు నాకు అప్పుడు చేసిండు అటువంటి స్వస్థత చూడండి చిన్నప్పటి నుంచి నేను ప్రార్థనలో ఉండను ఈ బాధతో బయట పోయి గోటీలు ఆడలేని పిల్లలతో గలీలో గోటీలు ఆతారు కదా పిల్లలు ఆ రోజుల్లో గోట్లు ఆడటోళ్ళు ఇప్పుడు కంప్యూటర్ మీద మొబైల్ మీద ఆటలు ఆడుకుంటున్నారు అప్పుడు గోటీలు గిల్లీ దండ ఇవి ఆడేటోళ్ళు క్రికెట్ ఇవన్నీ ఇప్పుడు కొత్తగా అయితే పిల్లలు గోట్లు ఆడికి రారు దగ్గరికి ఎందుకంటే వాస వస్తుంది కదా గోటులు కూర్చొని ఆడలేని అంత భయంకరంగా ఉండేది చిన్నప్పుడు పరిస్థితి అందుకని ఒక్కని రూమ్ లో ఇంట్లో రూమ్ ఒక రూమ్ ఉండేది ఆ రూమ్ లో కూర్చొని బైబుల్ ప్రార్థన చేసుకుండా ఉండేటోళ్ళు తినే చిన్నప్పటి నేర్పింది మా అమ్మ తర్వాత నన్ను స్కూల్ ఇంకా హై స్కూల్ కి రాలే నేను ఇంకా ప్రైమరీ స్కూల్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఆ టైంలో ఒక మామ అవుతాడు అంటే మా అమ్మ చిన్నమ్మ కొడుకు ఆయన పేరు ప్రేమ్ ఆయన మహబూబ్ కాలేజ్ కదా లాగా సికింద్రాబాద్ మహబూబియా కాలేజ్ అది దాని పేరు మహబూబియా మహబూబియా కాలేజే కదా అందులో హిందీ లెక్చరర్ ఉంది అయినా నన్ను చిన్నప్పుడు తీసుకొని పెట్టేవాడు హెబ్రోన్ చర్చ్ కి గోల్కొండ క్రాస్ రోడ్స్ లా ఆయన చిన్నప్పుడు నన్ను తీసుకొని పెట్టాడు గంటలకు తీసుకుపోతే రెండు గంటలకు ఇచ్చేటోళ్ళు సాయంత్రం ఆ ఆదివారం కూడా ఆ చర్చి అట్లుంటది అన్నట్టు గోల్కొండ క్రాస్ రోడ్స్ ఎనిమిది గంటలకు పోతే సాయంత్రం రెండున్నర మూడు గంటల వరకు తిని వచ్చి ఆకలి భయంకరమైన ఆకలి అంత అంటే అంత ఆసక్తి అన్నట్టు ఆ చర్చెస్ ఆయన సేవలు నడిపించినప్పుడు ఆయన నన్ను ప్రభు చెంద్ర నడిపించండు ప్రేమచంద్ అయినా ఒక మూడు సమస్యల క్రితం చనిపోయింది క్యాన్సర్ తో ఆయన చనిపోయిన కూడా నాకు గెలదు ఎక్కడ కూడా నాకు గెలదు కానీ నన్ను కదా ఎవరు నన్ను దేవుని చెంద నడిపించారు అది జ్ఞాపకం తీసుకున్నాడు మీరు ఇంత జ్ఞాపకం చేసుకున్నట్టు సిస్టర్ని ప్రేమచంద్ కానీ చిన్నప్పటి నాకు ప్రార్థన బైబుల్ వాక్యం అంటే ఇష్టం ఎందుకంటే నాకు అనుమానం లేదు ఏస్తు తప్పక నన్ను స్వస్థపర్చుడు నాకు చిన్నప్పటి నుంచి నన్ను దేవుడు భయంకరమైన రోగాలు రకరకాల రోగాల నుంచి నేను దేవుడు ఎన్నో యాక్సిడెంట్స్ చనిపోయే మూడు సార్లు నేను చనిపోయేవాడిని యాక్సిడెంట్స్లో ఆల్మోస్ట్ మరణము నోట్లోనికి పోయి బయటకు ఎలక్ట్రికల్ షాక్స్ తిని భయంకరమైన అది హై వోల్టేజ్ షాక్స్ పట్టుకుంటే విడిచిపెట్టదు ఒక క్షణంలో మాడిపోతారు మనుషులు కానీ అది విడిచిపెట్టింది గాలికి ఎగ్గర కొట్టేసింది అట్లా ఎలక్ట్రిక్ షాక్ తను చనిపోయేవాడిని నేను కని బ్రతికినాను ఎందుకు బ్రతికినాని చెప్పండి చిన్నప్పటి నుంచి ఆయన కొరకు కనిపెట్టుకున్నాను నేను ఇక్కడ ఉంది కదా వాక్యం ఏమో చెప్తున్నాడు చూడండి ఆయన కొరకు ఎదురు చూస్తే నువ్వు నూతన బలం పొందుతూ అయితే ఇప్పుడు నేను మీ పాయింట్ చెప్తున్నా ఎట్లా ఎదురు చూడాలా చెప్పడం మంచిదే ఎదురు చూస్తున్నాడు ప్రతిరోజు ప్రార్థన చేసిన సరిపోతుందా కాదు నేను చెప్తున్నాను ఎట్లా ఎదురు చూసేవాడు నేను యవన కాలంలో నేను నైన్టీన్ ఎయిటీ నైన్ ఇంకా అది నైన్టీన్ ఎయిటీ నైన్ కి నేను ఉద్యోగంలో అడుగు పెట్టినా అప్పుడు నేను కూడా విగ్రహాలు పూజించే రకరకాల చర్చి లెంపుల్ పోయి అది ఉంటాయి కదా క్యాథలిక్ చర్చెస్ పెట్టండి నేను పోయి విగ్రహాలకు పూజించి క్యాండిల్స్ పెట్టి బ్రెడ్ పంచి బొమ్మలకు పూజించేటండి నేను కానీ దేవుణ్ణి మాట్లాడిన ఇంకెప్పుడైనా అవకాశం ఉంటే చెప్తాను ఎట్లా మాట్లాడినాను ఆయన కొడుకు కనిపెట్టుకుంటే ఆయన ఎట్లా మాట్లాడతారు అనేది నేను మీకు చూపిస్తాను వాక్యం అయితే ఆ ఆశ ఉండే నాకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే ఆ రూమ్ లోకి వెళ్ళిపోయేటోని తలు ప్లేసుకునేటోని గంటలు గంటలు ప్రార్థన చేసేట అప్పుడు నేను ప్రభుత్వం నేను మీకు చెప్తున్నాను నేను చూసిన ఆయన కాదు నిద్రలో కాదు కళలో కాదు ప్రార్థన చేస్తుంటే కలల నాకు అనిపించింది ఆయన సిలువ మీద ఆయన బాధ శ్రమ అనుభవిస్తుంది నేను చూసిన కండారా అర్థమవుతుందా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తే నాకు మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అప్పుడు నాకు ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల కనిపించండి నాక మీరు చెప్పండి ఎంత కాలం కనిపెట్టాలా బ్రదర్ అంటారా కొంతమంది ఇంకెంత కాలం ఇంకెంత కాలం ఇంకెంత కాలం అని అంటామా మనం నేను అనేది ఏంటంటే నీ దృష్టిలో ఇంకెంత కాలం కానీ ఆయన దృష్టిలో ఇంతే కాలం అర్థమవుతుందా నీ దృష్టిలో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అనుకో కానీ ఆయన దృష్టిలో టైము క్షణాలలో జరిగిపోతుంది ఇంకేంటి టైం పుట్టించిందేనా కదా ఆయన కదా సీట్లు తిప్పడం అట్లా దిప్పడం టైం ని సంవత్సరాలకి నేను ప్రభు నీ దర్శనంలో ఆయన శిల మీద పడుతున్న వేదన ఇచ్చిన నేను నన్ను ఎప్పుడు నన్ను వెంటాడుతున్నట్టుదా దర్శనం నేను ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో నేను కాంప్రమైజ్ కాను అర్థమవుతుందా ఎంత కష్టం వచ్చినా అసలు లైట్ తీసుకుంటే నేను చాలా మంది అంటే భయం లేదా బ్రదర్ అంటే ఎందుకు భయపడాలా ఎందుకు భయపడాలా చెప్పు లేదు ఈ దేశంలో ఎట్లా జరగబోతుంది ఆ దేశంలో ఎట్లా జరగబోతుంటే అవి జరుగుతాయి బైబిల్లో ఉన్నాయి అన్ని జరుగుతాయి అనేది ఉన్నాయి జనం మీదకి జనం లేస్తారు యుద్ధాల గురించి మీరు వింటారు యుద్ధ సమస్యల గురించి వింటారు మనుషులకి ప్రేమ చలాగిపోతుంది అని అన్ని మనం చూస్తున్నాం అక్రమం విస్తరిస్తుంది ఎక్కడ చూస్తే అక్కడ మన ప్రభు చెప్పిన అవి నెరవేరుతాయి మిమ్మల్ని నేను ఎందుకు భయపడాలి ఇంకా మన ప్రభు చెప్పిన నెరవేరుతున్నాను ఇంకా ధైర్యం రావాలి కదా భయం ఎందుకు రావాలి ఎక్కే మనం భయపడము కదా ప్రభుని నమ్ముకోకపోతే భయపడతారు అవి ఎట్లా పోయి ఎట్లా పోయి అంటారు అరే నువ్వు నమ్ముకొని కాబట్టి నీకు ఎట్లా పోయి ఎట్లా పెట్టే నమ్ముకలు కాబట్టి నేను ఎట్లా అను నా ప్రభు నన్ను కాపాడుతాడు ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం ఆయన కొరకు ఎదురు చూస్తే నూతన బలము నూతన బలము ఇంకా నీకు ఇంకా బలహీనత ఉండదు శరీర బలహీనత ఉండద్దు నీ మనసులో బలహీనత నీ ఆత్మలో ఎటువంటి బలహీనత ఉండద్దు ఆయన కొరకు కనిపెట్టుకోవడం నేను చెప్తున్నాను రాత్రిలో ఒంటి గంట వరకు నేను ప్రార్థన చేస్తున్నాను నేను మీకు చెప్తున్నా ఈరోజు ఫ్రాంక్ నేను ఎప్పుడు చెప్పలేదు ఎట్లా గంటలకు స్టార్ట్ చేస్తే అట్లనే ఇట్లా మొక్కల మీద ఉండేటండి ఎంతసేపు అయినా మోకల మీద బ్రదర్ నేను మొక్కల మీద ఉండలేను బ్రదర్ అంటారు ఎందుకు ఉండలేము అంటే నీకు గంటలు గంటలు రాత్రులు రెండు గంటలకు లేస్ట్ చేసేటంటే ఇప్పుడు వెలికొస్తా అప్పుడు మేము ప్రార్థన కూర్చున్నట్టు నేను అందుకు నాకు దేవుడు అందుకు అతను మాట్లాడేటోడు నేను నిన్న ఆయన స్వరం ఫ్రాంక్ గా చెప్తున్నాను మీకు నేను గొప్పది ఆయన కొరకు కనిపెట్టుకోవాలనేది నేను మీ పాయింట్స్ చెప్తున్నా మీరు ఇప్పుడు ఇంతసేపు కూర్చున్నారు ఓపికతోంది అది ఓపిక మీకు తర్వాత ఉంటదా మేము వెళ్ళిపోయినా పడుతున్నా కర్ణ పడుతున్నా కైసా కర్ణ ఆదీ పాయింట్స్ అది కారు అమ్మాయి అప్పుడు కైసా కర్ణ ఓయి పాయింట్స్ అవి సిగ్నా ఏదో పొందుకోవాలనే ఆసక్తి అని చేస్తాం కానీ కాదు ఆయన ప్రేమతో ఆయన మనం ప్రేమించాలా అది పాయింట్ ఎందుకంటే ఆయన సృష్టికర్త చాలా పవర్ఫుల్ దేవుడు కదా ఆయన నీకు అంత ఈజీగా ఎందుకు కనిపించాల చెప్తా కరెక్ట్ అంత గొప్ప దేవుడు అంత ఫ్రీగా ఎందుకు ఈజీగా ఎందుకు కనిపించాలి నువ్వు ఎఫర్ట్స్ పెట్టాలా ప్రయాస కష్టపడాలా ఆయన కష్టపడితేనే ఆయన మాట్లాడతాడు తర్వాత ఆయన ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్నాడు గంటలు గంటలు ప్రార్థన చేస్తే నాకు చెప్పేటోడు పలాని వ్యక్తి చనిపోబోతున్నాడు పలాని పాస్టర్ చనిపోబోతుడు అని చెప్పేటోడు దేవుడు నా ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా అయితే నా నేను ఎవరికి చెప్పాను ఎందుకంటే చెప్తే గందరగోళం అయిపోతారు మనుషులు భయపడిపోతారు కదా పలాని వ్యక్తి చనిపోబోదు బ్రదర్ నాకు దేవుడు మాట్లాడి రాత్రి నువ్వు చనిపోబోతున్నావు అంటే ఆయన పరిస్థితి ఏమైతుంది అప్పుడే గుండె అయిపోతుంది నేను చెప్పకుండా నేను చెప్తాను తన ఆయుష్ ఒడిగించి ప్రవ్వా అని ప్రార్థన చేస్తే ఒడిగించాడు దేవుడు అట్లీస్ట్ నాకు ఒక నలుగురు కేసులు ఇప్పటికీ జ్ఞాపకము లేవు బ్రవ్వా నువ్వు హెజకియా ప్రార్థన చేస్తే ఆయన ఆయుష్ పదిహేను సంవత్సరాలు పొడిగించినా బ్రవ్వా ఈ రోజు ఈ రాత్రి నువ్వు చనిపోతున్నావు అని చెప్పిండ రాజుతో రాజు కన్నీళ్లు పెట్టి ఏడుస్తే ఉదయం ప్రవత వచ్చి మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన దేవుడు విన్నాడు నీ ఆయుష్ పదిహేను సంవత్సరాలు పొడిగించిన అని చెప్తున్నాడు దేవుడు అని అన్నాడు నేను అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా రాత్రి అంతా ప్రార్థన చేసిండే ఆయన కనిపెట్టుకోవడం అంటే నేను మీ పాయింట్ చెప్తున్నా ఉత్తగా ఉత్త వర్షం తీసుకొని ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రార్థించాలని పోయేది కాదు కొన్నిసార్లు నేను చెప్తున్నాను ఆ రూమ్ లో తలిపేసుకొని నేను ప్రాంతంలో ఎంతసేపు కళ్ళు కూసుకున్నాను నిద్రమైన కూడా ఇల్ల పోయేస్తాను మళ్ళా మెలికొస్తే మళ్ళీ ప్రార్థన చేసాను కనిపెట్టుకోవాలంటే నేను చెప్పే విషయం అది మీరు ఆయన కొరకు కనిపెట్టుకోవాలంటే ఆయన వచ్చిన తరువాత ఆయన కనిపించిన నేను ఇట్లానే ఉంటాను మో మీద ఓరం చేయగలరు చెప్పండి అట్లా ఉంటా నువ్వు నాతో నేను బయటికి రాను ఈ రూమ్ లో తాళ వేసుకుంటా లోపల నుంచి బయట నుంచి కూడా కొట్టుకొని ధనాధన కొట్టుకొని నేను బయటికి రాను అని ఎవరైనా చెప్పగలరా అట్లా చేయగలరా నేను చెప్తున్నా చాలా మంది గొప్ప గొప్ప దైవ అట్లా చేసిండ్రు గొప్ప గొప్ప దేవుని సేవకులు లోపలికి వెళ్ళి లోపలికి బోల్ట్ వేసుకుని నేను వచ్చేంత వరకు మీరు ఎవరు తెరవద్దు అని చెప్పి లోపలికి బోల్ట్ వేసుకుంటారు గొప్ప సేవకులు ఈ రోజుకి కూడా కొన్నిసార్లు ఇంకా ఎన్నిసార్ ఎన్ని రోజులైందో కూడా వాళ్ళకి తెలియదు లోపల ఎన్ని రోజులు అదే విశ్వాసం దేవుని కంటే గొప్పనా దేవుని కంటే ఎక్కువనా ఒక పూట తినవు రెండు పూటలు తినవు మూడు రోజులు తినవు నలభై దిన తినని ఉన్నారు చాలా మంది అసలు తినని వాళ్ళున్నారు ఎన్నో కాలంగా చూడండి దేవుడు కనిపించేంత నేను తినను అని తీర్మానించుకున్నాను కనిపెట్టుకోవడం నేను ఏందో చెప్తున్న పాయింట్ మీ ఎట్లా కనిపెట్టుకోవాలా దేవుని కోరుకు వర్షం తీసుకుని ప్రార్థన చేసుకుని సరిపోదు కనిపెట్టాలా ప్రవ్వా అతను మాట్లాడు ప్రవ్వా ముట్టు అవ్వ నన్ను హస్తపరచు నువ్వు స్వస్థపరిచేస్తాను నేను విడిచిపెట్టను రవ్వా అని కొన్ని అని ప్రార్థన కూర్చోడం కనిపెట్టడం క్విక్ గా విడిచిపెట్టేది కాదు నేను చెప్తా ట్వంటీ ఇయర్స్ నాకు పట్టింది ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ పట్టింది ఆ హెల్త్ ప్రాబ్లమ్ కొందరికి ఎయిటీన్ ఇయర్స్ పట్టలే కొందరికి ఇట్లా క్షణాలలో స్వస్థతలు కళ్ళలో చూసినాం మేము ఎయిడ్స్ పేషెంట్ వచ్చి ఇట్లా మోసం వచ్చారు ఆటోలో ప్రార్థన చేస్తే తెల్లారు నిలబడి మంచిగా అవి కూడా నేను చెప్పేది ఏంటంటే ఆయన దృష్టిలో టైం అట్లా ఉంటది మన దృష్టిలో టైం ఉంటది ఇంకెంత కాలం ఇంకెంత కాలం చాలా కాలం అయిపోయింది కదా ఆయన కొరకు కనిపెట్టుకునే వానికి అనుమానం ఉండదు ఎందుకంటే ఇది ప్రామిస్ ఇది వాగ్దనం ఆయన కొరకు కనిపెట్టుకునే వారికి ఎటు ఎటువంటి శక్తిని ఉంది వారు పక్షిరాజు వారు ఎట్లా ఉంటారంటరాజు పక్షిరాజు అంటే మీకు తెలుసా పక్షిరాజు అంటే ఈగుల్ ఈగు ఈగిలిన తెలుసు కదా మీకు మన పైన గుర్తుంటది అందరికంటే పైన ఉంటుంది అది ఆ అంత పైన ఏ పక్షి కూడా ఎగరదు తెలుసా మీకు ఏ పక్షి కూడా ఎగరదు అంత పైకి కాబట్టి ఆ ఆ పక్షి ఎంత పైన కొడుతుంది అంటే ఆ అట్మాస్ఫియర్ దాటు గాలి ఆ గాలికి వేరే పక్షి ఎగురితే దాని రేఖలు విరిగిపోతాయి కానీ ఈ పక్షి అంత గట్టి ఆ గాలి కూడా వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోయి అంత పైనుంచి క్రింద ఏమున్నా కానీ చూడగలదు అంత తేజ్ పడదానికి అటువంటి శక్తి మీకు కావాల లేదా అది వాగ్దానం అది ప్రామిస్ మన మీకు అటువంటి హీలింగ్ అటువంటి స్ట్రెంగ్త్ రావాలా అంటే మన ఆయన కొరకు కనిపెట్టుకోవాలా ఎట్లా కనిపెట్టుకోవాలో మీకు నేను చూపిస్తున్న పాయింట్స్ మీరు ప్రార్థనలో కూర్చోండి మీకు ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు కూర్చోండి ప్రార్థనలో లేకండి చేతిని ఎత్తి ప్రభావా బంగ నన్ను ముట్టి ప్రభావా నన్ను స్వస్థపరచు ప్రవ్వ నాతో నువ్వు మాట్లాడిన తరువాత నేను ఆపను ప్రవ ప్రేయర్ అనేది కనిపెట్టుకోవడం నా కార్యం నేను విడిచిపెట్టను ప్రభావా నిన్ను నేను సచనే సస్థి నిన్ను నువ్వు మాట్లాడిన నేను విడవను అది కనిపెట్టుకోవడం అంటే మన అట్లాంటి ఆశ అందరికీ ఉండాలి అందరు ఉండాల గొప్ప గొప్ప సేవలుగా అట్లా ఉంటది నేను అదే చెప్తున్నా వాళ్ళు మీరు టీవీలలో చూస్తారు కదా మీరు గొప్ప గొప్ప సేవకులు ఇట్లాంటివి వాడిపోతారు అట్లంటే వాళ్ళ సంగతి వాళ్ళు చెప్పుకోరు నేను చెప్తున్నా వాళ్ళ గురించి వాళ్ళందరూ నలభై రోజులు భూములలో తలుపులు వేసుకుని ప్రార్థనలు చేసుకుంటారు దేవుడు కనిపించేంత వరకు దేవుడు వాగ్దానం ఇచ్చేంత వరకు వాళ్ళు అక్కడికెళ్లి బయటకు రారు బయటకు వచ్చి చెప్పాలి కదా నేను ఇట్లా చేసి అనుకున్నాను దేవుడి నుంచి ఇట్లాంటి అద్భుతాలు చెప్పాలి కదా సీక్రెట్స్ చెప్పారు నేను మీకు చెప్తున్నా సీక్రెట్స్ అర్థమవుతుందా మీరు కూడా అట్లా తయారు కావాలంటే అట్లా కనిపెట్టుకోవాలా అని వాక్యం చెప్తున్న తర్వాత మనకుండాలా రాత్రి బగళ్ళు ప్రార్థనలో కూర్చాలన్న ఆకలి మీకు ఉండాలా ఇప్పుడు ఆకలి సెట్ ఉంటాయి పరిగెత్తామ లేదా కిచెన్ లెకి తినాలనేసి దహమేస్తేం చేస్తాం ఎక్కడ వరకు ఇస్తాం నీళ్ళెక్కరికి వరకు ఇస్తావా లేదా అట్లాంటి ఆశ మనకు ఉండాలా కనిపెట్టుకోవడం అంటే అది ఆశ గంటలు గంటలు ప్రార్థన చేసాం ఒకప్పుడు చేసినాం చేయలేని కాదు నేను సార్ ఒకప్పుడు గంటలు గంటలు ప్రార్థన చేసారు ఇంకోసారి ప్రాబ్లం ఉంది కాబట్టి చేస్తున్నారు కానీ ఇప్పుడు కూడా తీసుకొచ్చి నేను ఇప్పుడు కూడా చేస్తున్నాను ఎప్పుడు పడుతు అప్పుడు చేస్తాను ప్రార్థన ఉదయం లేచి చేస్తాను మధ్యాహ్నం ఇస్తాను సాయంత్రం చేస్తాను బస్సులో కూర్చుంటే గంట సేపు ప్రార్థన చేసుకుంటాను నాన్స్టాప్ ఈ రోజు నాన్ స్టాప్ భాషలో ప్రార్థన చేసుకుంటేనే వస్తాను ఇక్కడికి మోర్ దెన్ ఫార్టీ ప్రార్థన చేసుకుంటే వస్తాను నేను చెప్పేది ఏంటంటే ఆయన కొడుకు ఎట్లా కనిపెట్టుకోవాలా అన్న విషయం గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ మీకు ఆ ఆశ అనేది ఉండాలా ఆ ఆకలి ఆ దాహము అనేది మీకుంటేనే గాని మీరే నేను చూడలేరు మీ పాయింట్ చెప్పాడు మీరు ఆయన ఆయన ఆయన కొరకు కనిపెట్టుకోవడం అంటే కనిపెట్టుకోవడం అంటే కన్నా కనిపించేదా చూడడం దాన్ని కనిపెట్టుకోవడం ఆయన కన్నా కనిపిస్తారు ఆయన కనిపిస్తే ఇంకేముందా మీకు అనుమానం ఏ అనుమానం ఉన్నారా ఆయన దేవుడు కదా అప్పుడు మనం సాక్షిస్తున్నాం కదా చూడండి ఆయన కనిపెట్టుకున్నప్పుడు ఆయన కనిపించినప్పుడు జీవితాలు మారిపోతాయి అపోస్ల కార్యము తొమ్మిదవ అధ్యయము నాలుగవ వచనంలో చూస్తాం అపోస్ల కార్యము తొమ్మిదవ అధ్యయము నాలుగవ వచనంలో పౌలు అనే సౌలనే మన ప్రభు తర్వాత జరిగిన కాలంలో అది దేవుని బిడ్డలని చంపడానికి పోతా ఉంటాడు కఠినడు అదే ఉందా నాలుగు తొమ్మిది నాలుగులో అప్పుడతడు అప్పుడతడు నేల మీద పడి నేల మీద పడి తనతో ఒక స్వరం పలుకుట వినం చూడండి ఈయనకి చాలా ఆశ కానీ ఈశ్వరం అంటే తెలియదు దేవుడు అంటే ఆశ కానీ ఈశ్వరం అంటే తెలియదు ఈ వ్యక్తికి ఆయన ఏం చంపడానికి బయలుదేరిండు అయితే మధ్యాహ్న మధ్యాహ్నం పూట ఆ దమస్క్ అనేది ఇప్పుడు నీకు తెలుసు సిరియా దేశానికి దమస్క్ అనేది రాజధాని ఆ దమస్క్ అనే పట్టణానికి వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం పూట ఒక గొప్ప వెలుగు కనిపిస్తానికి ఆ వెలుగు కనిపిస్తున్నప్పుడు ఆ గుర్రం మీకు వెళ్ళి అప్పుడు ఆయన స్వరం ఇచ్చాడు సౌలా సౌలా నువ్వు ఎందుకు హింసిస్తున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాయన్ని దేవుని బిడ్డలని హింసించడము దేవుని బిడ్డలని హింసించడము దేవుణ్ణి హింసించడము అన్న విషయము ఆయన అక్కడ మన మాట్లాడుతున్నారు అక్కడ కాబట్టి ఆ సాగులు అంటున్నాడు ఎవరు బావా నువ్వు అంటే నువ్వు హింస చిన్న ఏసుని అంటాడు కాబట్టి మీరు అనొచ్చు మధ్యాహ్నం పూట అంత గొప్ప వెలుగు ఎందుకు ఉండాలా మధ్యాహ్నం సూర్యుడు ఉంటాడు కదా కానీ సూర్యుని కంటే గొప్ప వెలుగు కనిపించడము అప్పుడు ఆయన పడిపోతాడు ఆయన కండు పోతాయి ఆ వెలుగు చూసి ఏశ్వర అంత వెలుగు దేవుడు ఆ వెలుగు నీ హృదయంలోకి వస్తే నీ పరిస్థితి ఏం కావాలా నీ శరం ఏం కావాలా నీ శరంలో నీ ఏం కావాలా చీకటి శక్తులు ఏం కావాలి మంత్రశక్తులు ఏం కావాల అన్ని పరిగతి పోవాల శరాన్ని విడిచిపెట్టి అంత గొప్ప వెలుగు సూర్యునే సృష్టించిన వాడు అంటే ఆయన వెలుగు ఎంత పవర్ఫుల్ ఆ వెలుగు నీలోకి రావాలంటే నువ్వు కనిపెట్టుకోనా లేదా ప్రవ్వా నాకు నీ వెలుగును అనుకరించి ప్రవ్వా అడగానా కాబట్టి ఇప్పుడు చూడండి ఆ ఒక్క దర్శనం ఆయన మధ్యాహ్నం పూట చూసిన ఆ దర్శనము ఆయన జీవితాన్ని మార్చేసింది తెల్లవారి పెండ్లి ఆయనది తెల్లవారి పెండ్లి ఈ రోజు చూస్తుండే మధ్యాహ్న పట్టు దర్శనం పెండి మా ఆమె పేరు పిస్కిల్లా కాబోయే భార్య పేరు పెళ్లి చేసుకోడు ఇంకా ఆ దర్శనం ఆయన జీవితాన్ని మొత్తం మార్చేసి తీర్మానించుకోండి పెళ్లి చేసుకుని ఏం చేస్తాను నేను దేవుడు సేవ చేసుకుంటాను తీర్మానించుకొని ఆయన ఆయన చేసినట్టు సేవ ఇవ్వండి ఇంతవరకు ఈ రెండు వేల అంత గొప్ప సేవ చేసి ఆయన దేశాల దేశాలే మార్చేసుకున్నాను ఆయన యూరోప్ మొత్తం మారిపోయిందంటే పౌలు వలననే ఎంటైర్ యూరోప్ అంతగా తీర్మానించుకొని ఆసక్తితో జీవితం అంతా సమర్పించుకొని పెళ్లి కూడా మాని చల్లి యహవకరు కనిపెట్టుకోవడం అంటే ఎట్లా ఉంటది అనేది చూస్తాం మనం అద్భుతాలు కదా అదే రీతిగా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనం ప్రకణ గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవచనం త్వరగా వాక్యాన్ని ముగిస్తానికి ఒక ఫైవ్ మినిట్స్ లో ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనంలో ఇంకొక వ్యక్తి ఇంకొక భక్తుడు కూడా ఆయన వెలుగును చూసి ఏం చేసిందో చూడండి చూడగానే యూహాను భక్తుడు పేరు ఈయన అంటున్నాడు నేను ఆయన చూడగానే కనిపెట్టుకుని కనిపెట్టుకుని ఆయన చూడగానే ఏమైంది సత్యన పాదం ఏసు కనిపించండి నాకు యూహా అనే భక్తునికి ఎప్పటి నుంచో కనిపెట్టుకుంటూ కనిపిస్తారు కనిపిస్తారు కనిపిస్తారని అనుకున్నట్లే ఆయనకు కనిపించండి కనిపించగానే ఆ వెలుగుని చూడలేక ఈయన ఏమైంది ఆయన కాళ్ళ మీద పడిపోయింది అంత పవర్ఫుల్ దేవుడు మేశు అంతా వెలుగు గల దేవుడు ఆయన ఆయన కాళ్ళ మీద పడిపోయింది చూడండి మన జీవితంలో అనే ఉండాల ఆయన కనిపించేంత వరకు విడిచిపెట్టద్దు కనిపిస్తే ఆయన కాలమీద వాడిపోవాల అర్థమవుతుంది ఆయన కాళ్ళ మీద ఆయన ఖచ్చితంగా మాట్లాడే దేవుడు ఆయన ఖచ్చితంగా కనిపించే దేవుడు నాకు కనిపించే దేవుడు ఈ గొప్ప గొప్ప భక్తులకు కనిపించే దేవుడు నీకెందుకు కనిపించద్దు నువ్వు నేను తేడాది మనమంతా మనుషులమే కదా మనమంతా ఆయన పిల్లలమే కదా నేనేమన్నా స్పెషల్ ఏం కాదు అందరం సమానమే అందరినీ ప్రేమించింది ఇప్పుడు మీరు మీ పిల్లల్ని ఒకరిని మంచిగా ప్రేమించి ఒకరిని తక్కువ ప్రేమిస్తారా ముగ్గురు కొడుకులను ఒక ప్రేమిస్తారు కదా ముగ్గురు కూతులను ఒక ప్రేమిస్తారు కదా అందరూ సమానమే మీరు ఒకరికి ఎగ్గిచ్చి ఒకరికి ఎగ్గి ఉంటారా మీరు అందరికీ ఎగ్గిస్తారు కదా ఉడకబెట్టిన ఎగ్గులని అంటే మీ ప్రేమ సమం ఉంటుంది కాబట్టి దేవుని ప్రేమ కూడా అంతే అందరిని సమంగా ప్రేమిస్తాడు ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా ప్రేమించాడు నన్ను ఒకరిని మిమ్మల్ని స్వస్థపరచొద్దా విశిష్ట ఒకరిని మిమ్మల్ని స్వస్థపరచొద్దా ఆయన పక్షపాతం లేని దేవుడు అందరినీ స్వస్థపరుస్తాడు ఏ కులం లేదు ఏ మతం లేదు అందరూ ఆయన బిడలే కాబట్టి అందరినీ ఆయన స్వస్థపరుస్తాడు అందరినీ ప్రేమిస్తాడు అందరిని క్షమిస్తాడు ఒప్పుకుంటేనే నోటి ద్వారా ఒప్పుకోవాలి ప్రవ్వా నేను పాపిని నా పాపంలో క్షమించిన ఆయన నన్ను నువ్వు విడదగా స్వీకరించి ప్రవ్వ అని చిన్న ప్రార్థన అంతకంటే గొప్పతనం ఏమో అంతకంటే నువ్వు ఇచ్చేటేం లేదు ఆ నువ్వు ఆయనకి పొట్టిల్ని అర్పించడం లేదు నీ బంగారం అర్పించలేదు ఆశలు అర్పించలేదు ఆయనకి ఏమవసరం లేదు ఎందుకంటే ఆయన నీకు ఆయన కావాల్సింది కేవలము నీ హృదయమే ఆ హృదయం వెనక మనుషులు ఎందుకు అన్ని పొందుకోవాల గాని హృదయం మటుకు ఇవ్వడానికి వెనక ముందు మనుషులు కాబట్టి మన ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎట్లా నిలబడగలరు ఆయన ఎదుట కాబట్టి తావిదు రాజులు కీర్తన ఆయన దావిదు రాజు ఆయన ఇస్రాయల్ దేశం మీద రెండవ రాజు కీర్తన గ్రంథము నలభై అధ్యాయము రెండవ వర్షంలో చెప్తున్నాడు ఎట్లా కనిపెట్టుకోవాలి దేవుని కోరిక ఇప్పుడు నేను పాయింట్ క్లోజ్ చేస్తున్న వాక్యాన్ని కొంచెం వాక్యాన్ని క్లోజ్ చేస్తాను కాబట్టి చూడండి కీర్తన గ్రంథము నలభై అధ్యాయము రెండవ వచనం నా దాహం నా ప్రాణం ఎట్లా కనిపెట్టుకోవాలి చూడండి నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గోలుచుంది తృష్ణ గోరుచుంది తృష్ణ అంటే దాహం నా ప్రాణం ఎట్లుందంట దేవుని కొరకు తృష్ణ గోలి ఉందంట అంటే దేవుని చూడాలన్నా దాహం ఉంది నాకు కాబట్టి దుప్పి ఆ జింక పరిగెత్తాటది అరణ్యం అడవిలలో దాహం కొరకు అది దొరికే కనుక వాసన ఎక్కడ దొరుకుతా పరిగెత్త దుప్పి అటువంటి అటువంటి ఆశక్తి మనకు అందరికి ఉండాలా అని వాక్యం చెప్తుంది ఈ రోజు నుంచి మీరు కనిపెట్టుకోండి దేవుని కొరకు అదే ఆశతో దాహము ధైర్యంతో నేను విడిచిపెట్టాను ప్రవ్వా అన్న ఆశ నీకు ఉండాలా అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు ఆయన దర్శించినప్పుడు ఇవన్నీ చునాయాసంగా మాయమైపోతాయి మీ అనారోగ్యాల సమస్యలన్నీ కాబట్టి దాని కొరకు మనం ఇంకా మీద ఈ రోజు నుంచి మీరు అదే కనిపెట్టుకోండి అన్ని మార్గాలు ఇచ్చండి దేవుడు ఎట్లా సశ్వత పొందాలి అన్ని మార్గాలు నిన్న మీకు కూడా అవన్నీ పాయింట్స్ అవి మీరు పాటించండి చాలు ప్రార్థన మటుకు ముఖ్యం అర్థమవుతుందా ప్రార్థనలో ఆయన కొరకు కనిపెట్టుకోండి మీ రోగం గురించి చింతించకండి ఎందుకంటే మీ చింతని ఆయన మీద పెట్టండి ఆయన మీద పెట్టండి మీ చింతని ప్రవ్వా నా చింతని మీద మోపుతున్నాను ప్రవ్వ నాకు ఇప్పుడు సమాధానం దచ్చే ప్రవ్వా నాకు విశ్రాంతి దయచే ప్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం ఈ రోజు ఈ మీద కూర్చో సేపు కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థిస్తాను తరచూ ఒక దేవ మీకు వందైనా ఇంతవరకు మా అక్కడ మాట్లాడేట్లా మీరు కళ్ళు పెట్టుకోవాలి మీరు కనిపించేంత వరకు మీరు దర్శించేంత వరకు మిమ్మల్ని కనిపెట్టుకోరు వరకు అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం She give you all the glory to you thank you jesus thank you lord thank you lord thank oh, you lord in the name of our lord thank you lord jesus thank you lord in the name of our lord thank you lord jesus thank you lord in the name of our lord give you all the glory to you on the glory మీరు మీ హృదయంలో తలంచుకోండి ప్రవ్వా నన్ను దర్శించు ప్రవ్వాపములు క్షమించినైనా మీ యొక్క రక్తంలో నా పాపములు కడుగునైనా బిడ్డగా నన్ను స్వీకరించు తండ్రి వదనాలేసయ్యూ జీసస్ నేను మీకే స్తోత్రి మీ బిడ్డలను స్వస్థపరచండి ప్రభా మమ్మల్ని స్వస్థపరచండి తండ్రి మా కుటుంబంలో సమాధానం దయచేయండి ప్రభా ప్రభు ఇక్కన్న వాళ్ళందరినీ మీరు తాకండి ప్రతి ప్రార్థనకి విజయం అనుగ్రహించండి నేను ममपको प्रभारे अट्ठे अनुच्छी प्रभ मचया साक्ष प्रभति सत्या प्रकटा ममार కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ బ్రదర్ ఆశ్రయించండి ప్రభా అయినా ఈ బ్రదర్ ని రక్షించుకోండి ప్రభావ బాస్ మనకి సిద్ధపరచ మరణం నుంచి బయటకు తీసుకొచ్చినైనా దాన్ని మీకు మళ్ళా స్వస్థపరిచి మహిమందండి ప్రభావ ఈ బిడ్డ భవిష్యత్తును ఆశ్రయించండి తన మ్యారేజెస్ చేయండి తన జాబ్ అనుగ్రహించండి ప్రభావ మంచి జాబ్ అనిపించింది సాక్షి పెట్టుకోండి ఇవ్వని రచించుకోండి ప్రభావ తర్వాత మీరు అద్భుతం చేకూర్చండి కేసు అను దండి మీరు గృహం దండి ముగ్గురు కుమార్లు తన అద్భుతాలు చేకూర్చి అందరినీ అర్చించుకోవాలని ప్రార్థిస్తుంది ఈ బిడ్డ భవిష్యత్తును ఆశ్రయించండి తన చదువు సహిష్యత్తు సాక్షి పెట్టుకోండి నేను జీసస్ ఫార్ గ్లోరీ ಓ ಜೀಸಸ್ ಪ್ರೇಷಿಯಸ್ ನೇಮ್ ನಾಟ್ ತನದಿಂದ ಐಕಾನ ವರೆ ಸಂಪೂರ್ಣನೆ ಫಸದ ಪ್ರತಿಷ್ಠಿಸುತ್ತೆನು ಯೇಸುಕ್ರಿಸ್ತ ನಾಮವನ್ನ ಯೂಸ್ ಕುರಿ ಸರ್ ಡೀಮನ್ಸ್ ಐ ಫಾರ್ಮೆಂಟಲ್ ದಿ ಮೈಟಿ ನೇಮ್ ಆಫ್ ಜೀಸಸ್ ಕ್ರೈಸ್ಟ್ ಐ ಕಮಾಂಡ್ ಯು ಟು ಲೆವರ್ ಬೈ ರೈಟ್ ನೇಮ್ ಆಫ್ ಜೀಸಸ್ ಪ್ರೇಷಿಯಸ್ ನೇಮ್ ಜ್ಲಾಸ್ ಸಂಪೂರ್ಣನೆ ಹೀಲಿಂಗ್ ದೈ ಚೇಲ್ಜಿ ಒನ್ ಒಂದು ಸಮರ್ಪಕಲಿಡ್ಟ್ಕೊಳ್ಳಿ ಸಿಸ್ಟರ್ ನಿನ್ನ ಸ್ವಸ್ಥತೆ ನೀರು ಮಹೋಲಂದೆಂಡಿ ಸೇವೆಲ ಬರಪಚನ ನೀಡಿಚೆಂಡಿ ದಾನಾಚಿನಚೆಂಡಿ ಓರ್ ವಾಟರ್ಿಂಗ್ಲ ಬರಪಚೆಂಡಿ ಮೇಡಾ ಫಾಸ್ మనకు ఏ సమాధానం నడిపేందుకు మనందరికి సదాకాలం తాలి ఎవ్వరూ లేదన్న మన ముగ్గురు విజయబేదర్ మన ముగ్గురు ప్రజలు హోల్ కదా అందుకని విజయబాదర్ మన ముగ్గురు అయితే షేర్ చేసుకుంటారు లేదంటే ప్రేరు చేసుకుని తర్వాత వీలుంటే వాకింగ్ చెప్పి దాన్ని యాడ్ చేస్తారు మీకు వందనాలు స్తో ప్రభా జీవం గల్ దేవ గొప్పదేవ తండ్రి ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ఏషయ తండ్రి ప్రభానయన ఈ పాతలానికి వెళ్లవలసిన నన్ను తండ్రి ప్రభా ప్రేమ చూపించి కరుణ చూపించి కృప చూపించి తండ్రి ప్రభా నాయన ఈషయ ఆ యొక్క పరిశుద్ధమైన మార్గము నన్ను నిలబెట్టినందుకు మీకు వందనాలు ప్రభా స్తోత్రాలు ప్రభా అది భయంకరమైన చీకటిలో నేను వెళ్తున్నప్పుడు తండ్రి నాయన ఏ సహాయం చేయలేకపోయినారు ప్రభా మీరు తప్ప తండ్రి ప్రభా నాయన మీ ప్రేమ మీ సహాయం తండ్రి ప్రభా ఎంతగానో నాకు అవసరమై ఉన్నది తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను కృతజ్ఞత కలిగి జీవించాలని ఉన్నాను ప్రభావి ఈసు రజ ఈ లోకంలో ఉన్న దరిద్రమైన నేత్రాశ శరీరాశ జీవపు కామాతురత పౌతిరి చేష్టలు అల్లరితో కూడి నాట సమస్తమును విడిచిపెట్టి తక్కువ తండ్రి ప్రభ శక్తిని దయచేయమని వేడుకొని చుంటున్నాం తండ్రి ప్రభ నాయన అహంకారము తండ్రి అతిశయము మా ఇద్దరి నుంచి భా నాయన ఈ ఆత్మను నాయన ఈ రక్షణను కొనసాగించుకున్నటకు సహాయం చేయండి ప్రభావ నాయన పవిత్రమైన జీవితము భక్తి గల జీవితము యథార్థత పరిశుద్ధత కల జీవితం మాకు దయచేయండి తండ్రి ఎంత మాత్రమును కుడియడమలకు తొట్టరిలక తండ్రి ప్రభా ఈ లోకం వైపు చూడక తండ్రి మీ వైపు చూచుచు ఆనందించు తండ్రి ప్రభా నాయన మీరు రాకడకాయ కనిపెట్టచ్చు తండ్రి ప్రభా ఉండే బిడ్డలుగా మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలు ప్రభా ఇంకా సహాయం కావాలి తండ్రి ఇంకాను శక్తి కావాలి ప్రభా నాయన సహాయం చేయండి తండ్రి అడిగి వాటి కన్నా ఊహించి వాటి కన్నా అత్యధికంగా దయచే దేవుడవు అదే విధంగా అడుగుడి మికియబడు కియబడు అన్న దేవుడవు తండ్రి ఎవరునూ ఆ మాట చెప్పలేరు ప్రవ్వా మీరు తప్ప తండ్రి నాయన స్వస్థపరిచినారు పాపము నుంచి విడుదల ఇచ్చినారు తండ్రి మాకొరకే ఆ పరలో ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నారు కాబట్టి తండ్రి ఎంతో భయముతో వణుకుతో నాయన ముందు కొనసాగేవారంగా ఉండటానికి సాయం చేయండి మీ కాడి మోల్చుండగా తండ్రి అది భారము లేనిది అది తండ్రి బాబా సులువైనది అది మహా ఆనందమైనది తండ్రి దాన్ని దించకుండా ముందు కొనసాగేవారంగా ఉండటానికి సాయం చేయండి మా దురాశలను మా పాపకు శరీరాన్ని నాయన సులువకు కొట్టివేనట్లు సంపూర్ణంగా కొట్టివేనట్లు సాయం చేయండి తండ్రి వెనుకకు మరలకుండా ఉండటానికి సాయం చేయండి ప్రసావేద నా భారం కనిగిన జీవితం మాకు దయచేయండి మంట తపన మాలో ఉంచండి ప్రభా మీ సత్యసువార్తను వార్తను వెదజల్లుట ధైర్యమును దయచేయండి ప్రభావ ఆయన ఇల్లు కస్తులకు మేము పెదరక తండ్రి ధైర్యంగా పోతకు సాయం చేయండి అంత్య దినములలో ఉండగా తండ్రి ఆత్మలు నశించిపోతున్నాయి ఈ సంవత్సరంలో కొన్ని లక్షల కోట్ల మంది తండ్రి ప్రభా చనిపోయి ఉంటున్నారు ప్రభా వారి ఆత్మలు ఎక్కడికి నశించిపోయాయో ఎవరు నిత్య జీవానికి వెళ్లారో తెలియదు కానీ ప్రభా నాయన సహాయకుడు నువ్వు తండ్రి నాయన నీ వాక్యముల ద్వారా బయలుపరచువాడు నీవు తండ్రి ఎవరు వెళ్తారో ఎవరు వెళ్లరు నీ వాక్యమే ఆయన మమ్మల్ని నడిపిస్తుంది ఆ వాక్యం మా అంతర్గతంలో హృదయంలో చొచ్చుకొని పోయి నిలిచినట్లు సహాయం చేయండి అయ్యా ప్రతి విధమైన శోధనను నాయన అపవాది నుండి వచ్చి శోధనను భయా తప్పించమని వేడుకొని చెంటున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభాయన చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి మీద నెరవేరును గాక తండ్రి సహాయం చేయండి తండ్రి ఆయన గొప్ప కార్యాలను చేయబడవు తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి పొందడా ప్రభా అయోగ్యుడను తండ్రి ప్రభా దేనికి పనికిరాని నన్ను తండ్రి ప్రభా నాయన ఈ యొక్క సభ్యుల నన్ను కూడా భాగస్వామిగా చేసినందుకు మీకు వందనలు ప్రభా స్తోత్రాలు తండ్రి ఎవరి గురించి ప్రార్థించడానికి యోగ్యత లేని నాది ప్రభా ఆయన అటువంటి జీవితం నాది నాయన అటువంటి తండ్రి ప్రభావ పశ్చాత్తాపము లేని జీవితము ఆయన అపవిత్రత జీవితము దాంట్లో నుంచి నాయన మరణకరమైన పాపము తండ్రి ప్రభా అటువంటి జీవితంలో నుంచి నన్ను లేవనెత్తినారు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నేను నశించవలసిన వాణ్ణి జీవించుచున్నాను కేవలం మీ కృపన ఈ శ్రద్ధ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయా తండ్రి ప్రభా ముఖ్యముగా తండ్రి ఆయన ఎమ్మెల్యే ఆంటీ గారిని ఆ సర్జరీ అంతటిలో తోడుగా ఉండి స్వతపరిచినారు దాన్ని బట్టి వందనాలు ప్రభా కుటుంబానికి ధైర్యం ఆంటీకి ధైర్యం వేయండి సంపూర్ణ స్వసేయండి గొప్ప కార్యాలను చేయండి అదే మారిగా తండ్రి శ్యామన్న వాళ్ళ అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి అమ్మమ్మని జ్ఞాపకం చేసుకుని ముట్టండి స్వస్థేయండి తండ్రి ప్రభావం కనికరించండి తండ్రి పూర్ణ ఆయుష్ దీర్ఘ ఆయుష్ంపండి ఆయన వందనాలు స్తోత్రాలు అదే విధంగా తండ్రి ప్రభా కోవిడ్ బాధితుల గురించి ప్రార్థిస్తుంటున్నాను కోవిడ్ నాయన అనేకుల్ని బలిగొన్నది ప్రభావన వారి కుటుంబాలకు ధైర్యం దయచేయండి రక్షణ తెచ్చండి ఎవరికైతే తండ్రి ప్రభా కోవిడ్ వచ్చిందో వారికి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి రక్షణ దయచేయండి తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆ వలస కూలీలను కాపాడుతూ వచ్చినారు తండ్రి ప్రభా రైతులను కాపాడుతూ వచ్చినారు వాటి గణి కృతజ్ఞతలు చెల్లిస్తుంటారు ప్రభు అస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా జరుగుతున్న సేవనంతటి జ్ఞాపకం చేసుకోండి మీరు మైమ పొందుకోండి సహాయం చేయండి ప్రభు వంద నాలుగు స్తోత్రాలు నాయన జీవం గలదేవా తండ్రి అదే విధముగా తండ్రి ప్రభావ జాషువా పట్ల చూపిస్తూ వస్తున్నారు ప్రభావ ఆ బిడ్డని సంపూర్ణంగా ముట్టండి ఆ కంటి చూపును దయచేయండి ఆ యొక్క కిడ్నీ లని దయచేయండి ప్రభావ ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభావ తన కుటుంబంలో నాయన సేవకులైండగా తండ్రి వారికి ధైర్యమును దయచేయండి మిమ్మల్ని బట్టి నాయన వారి ముందు కొనసాగుతున్నారు మిమ్మల్ని బట్టి ఆదరణ పొందుతున్నారు ప్రభా కుటుంబాలకు తోడుగా ఉండమని నాయన ధైర్యము దయచేమని వేడుకొని చూంటున్నాం చిన్న దాస పట్ల మీరు చూపిన కృపకా వందనాలు క్రిస్టినా పట్ల మీరు చూపిన కృపకా వందనాలు నాయన అనేకల నిమిత్తం ప్రార్థించి తండ్రి ప్రభా నాయన కొందరు మరణించి ఉన్నాడు తండ్రి వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి చిన్న నాయన కోవిడ్ తో బాధపడుతున్నాడు ప్రభావ ఆ చిన్న ముట్టండి ప్రభావ బిడ్డ నాయన అన్యుడుగా ఉంటుండగా తండ్రి రక్షణ ఇచ్చండి స్వస్థత దండి కుటుంబానికి ధైర్యం దేండి ప్రభావ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అలాగే ప్ర ఎంతో మంది తండ్రి ప్రభు బాధలు అనుభవిస్తూ ఉంటున్నారు బాధల నుంచి విడుదల దయచేయండి అయ్యా జోసఫ్ కిషోర్ పాస్టర్ గారు ఆ ప్రభాకర్ పాస్టర్ తింబోతి పాస్టర్ తండ్రి ప్రభా నాయన తండ్రి వీరు మరణించి ఉన్నారు ప్రభా అదే అదే విధంగా రాజ్ అంకుల్ ధ్యాని అంకులు మరణించి వారి కుటుంబాలకి ధైర్యం దయచేయండి ఆదరణ దయచేయండి ప్రభా సహాయం చేయండి తోడుగా నీడుగా ఉండండి బలపరచండి ప్రభావం మీరు గొప్ప కార్యాలయం చేయమని వేడుకున్న తండ్రి టీంలో ఉన్న ప్రతి సభ్యుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నాయన మేము ఎల్లప్పుడూ తండ్రి కృతజ్ఞత కలిగి మంచి నడవడి నడుచులాగిన సహాయం చేయండి ప్రభావ మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా తండ్రి లోకం వైపు చూడకుండా తండ్రి మీ వైపు చూసి చూ కొనసాగే బిడ్డల మీద మేము సహాయం చేయండి తండ్రి ఎవరెవరైతే రాలేకపోయినారో ఆ బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నాయన సహాయం చేయండి ఈ టీమ్ నాయన ఇంకా ముందు కొనసాగుతాకు సహాయం చేయండి మంచి వరదమానాలతో నాయన మేము నింపబడు సాయం చేయండి తోడుగా నీడగా మీరు తండ్రి ప్రభా నాయన శ్రమలను తట్టుకున్న శక్తిని దయచేయమని ఎదుర్కొన్న తండ్రి ప్రభా పరిశుద్ధతను మా దయచేయమని మాతో కూడా మీరు ఎల్లప్పుడు ఉండుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నాయన మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ కుమారుడైన ఏ పరిశుద్ధ నామ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె సోదరం గవ్వ పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహన దేవ మహిమ స్వరూజ తిదరం గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ ప్రవ్వాతంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకుని ప్రవ్వ మమ్మల్ని కడ్డీలకు వెళ్ళి పెట్టుకున్న యువరాత్రులు మమ్మల్ని కాచి కాపాడు అయినా మీ కృపలో మమ్మల్ని దాచుకున్న దాని బట్టి మీకు వండాను ప్రవ్వ మీకే కృతజ్ఞతలు దేవ సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజిస్తూ మహా ఐశ్వర్యం మీకే కలుగునిగా కహియ నా దేవ నా ప్రవ్వా ఈ దీన్ని వంట మీకు సాయం నడిపించుకోవడానికి సాధిష్టం మీకు నూతన కృపర్ మా కనుగరించి నడిపించండి నూతనమైన అభిషేకం తెచ్చేయండి మీకు పశుధుతులు నడిపించుకుంటూ ఆదిష్టమైన నా దేవ ప్రభావ ఎంతోమంది ప్రవణ తిండి ప్రవణతండి వైరస్ బాధితులు బిడని తాకని ప్రవ ఇది స్వస్థపచ్చినంత ఆదిష్టమైన ఆ కలువరిశిలోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థ పొందిన ప్రవ ప్రతి బిడనైనా తాకని ప్రభా స్వస్పచని ప్రభావ నా దేవకా వైరస్ మీరు దర్శించుకోవంత ఆదిష్టం అయినా తప్పగల దేవ ప్రతి బిడని ప్రతి బిడ్డను మీరు ఆకర్షించుకోవాలంటే సాధిష్టమైన ఆ డాక్టర్స్ నర్సు కూడా ప్రా ఆయన వాళ్ళకి వార్త చెప్పాలి ప్రభావ చివరి దర్శన ప్రభావాల జీతాలను సమర్థించుకోవాలని సహాయపడండి ప్రాత్మయర్శించి మీరు మాట్లాడాలి ప్రభావ ఆ బిడ్డలు మీతో ఆకర్షించుకోవాలంటే సాధిష్టమైన మీరు ఆకర్షించుకోకపోతే ప్రభావం మీ కుప్పలు భద్రపరుచుకొని జాపం చేసుకోవడానికి ఆదిష్టమైన ఆ కలుగురిశిలో మీ చిక్కిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని ప్రవ్వా గొప్ప విజయమని గురించుకోవడం సాధిష్టమైన గొప్ప దేవ విశుప్రవణి వన్ ప్రవా ఆర్థిక పరిస్థితి అంత భయంకరంగా పతనమైపోయిన తర్వాత రెస్టోద్యమని ప్రాధిస్తామైన కెరియర్స్ ఆశ్రదించండి అభివృద్ధి జీవించాలని సహాయపడత శక్తుల నుంచి బంధకాల నుంచి విడుదల ఇచ్చండి సంపూర్ణ సమర్థించుకోవడం తర్వాత మీకు జీవించాలని సహాయపడి నూతనమైన అభిషేకం పట్టి సేవలు వాడుకోని తర్వాత మీ మై మద్దమే అభిరణాలు వాడుకోలేదని సహాయపడండి నా దేవ నా ప్రభావ మీకు ఇతరమైన గొప్ప దేవ గ్రూప్ లో ప్రతి కుటుంబర్స్ జ్ఞాపనం చేసుకోవాలి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావాలు కానీ పరిచయం ఉన్నాను అక్కడ సంపూర్ణంగా జీవించేకి సేవలు బలంగా వాడుకోండి మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ప్రభావాటులంతా మీరు మార్చుకోవడం తర్వాత అగ్ని కంచాలని మీరు దూతలు కావాలని చెయ్యండి దేవ ఇష్ట నత్తం చేసే ప్రతి పనులు తోడనంత సొసైటీ తాకని ప్రభుత్వ నూతన అభిషేక ఇంకా సేవలు ఇంకా బలంగా వాడుకోండి అనేక మంది విషయాలు బయలుపరండి ఇష్ట ప్రభావం పరిశీలియపడండి వారికి మంచి ఆర్గ్యం ఇచ్చేయండి చేసే జాబ్లో మీరు తోడనంత మీరు జాబ్ ఇచ్చేయండి ఇంకా మీ పరిచయం మీరు వాడుకోమంటే తాకని ప్రభుత్వా అన్నకు మంచి ఆర్గం ఇచ్చేయండి ఇంకా ప్రభావి వాస్తూ ఇంకా అనేక మంది లోకైన మార్మాలు తెలియకొచ్చండి అవి చూడాల ఇస్తుంది మేము అర్థం చేసుకోలేదు బలంగా సేవలు వాడుకుని పరిచయం అంతా మీరు ఆశీర్వదించను ప్రభావ అయినా ఇస్తుంది విషయాలు ఇంకా మీరు బయటపడే కుటుంబా ఇష్టప్రీ కంటి కార్చి మీరు మార్చుకోమంతమైన నా దేవా జాతం చేసుకుంటావా వాళ్ళ కుటుంబాలను మీరు జీవిత పని బాధలు వెళ్తున్నారు ప్రభావ రాకపోతే మీ తోడు మీ కాబాల మీ వినికి భద్రపరుచుకోమైన మంచి ఆరోగ్యం వచ్చింది మమ్మీ తాకని మంచి ఆరోగ్యం దేవుడి పర్వాలకు ధ్యానం ఇచ్చిన దేవుని కొన్ని కొన్ని పూర్ణత సభ్యుడు దేవుడి ఆ కుటుంబ సరస్వించేస్తూ జ్ఞాపకం చేసుకుని తర్వాత గ్రూప్ లో ఎంతమంది ప్రతి కుటుంబాన్ని జాపం చేసుకుని కంచెం తర్వాత చివరి కాలంలో ప్రభావ తను మా పిలుపు మా ఏర్పాటు నిశ్చం తీసుకు మరీ జాగ్రత్తగా సహాయపడండి నా దేవత స్తోత్రమైన గొప్పదేవం మీరు ఆకుడు బహు త్వరగా ఉంటే ప్రభావం సిద్ధపడాలీకుడు సిద్ధపడాలా ఆయన విచారాలు పుట్టుకొని పోకుండా ప్రభావితి దశలో ప్రభావి వాక్యంలో మీరు జీవించలేదన మీరు సహాయపడండి ఆయన ఆత్మస్వరూపలు మార్చమ విధానాలు తెలుసుకోలేదన్న ప్రభుత్వ ఆత్మ లోతులకు నడిపించడం ప్రార్థమైన వాళ్ళందరూ వాక్యం మాట్లాడిన పరిశోధాత్మకాన్ని జరిగించి ఈ మృత్యుగట్లో మీరే మహిమందమని మీరు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోవాలి ఏ సుక్రీస్తు పరిశుద్ధ నామైన ప్రార్థిష్టండి ప్రార్థించండి ఒక నిషం ఒక నిశుద్ధుడ పరిశుద్ధ పరిశుద్ధుడా పరిశుద్ధి కలిగిన మా ప్రియ పర్లోక తండ్రి హెసయ ఎంతో వందనాలు పులుస్తోత్రాలు ప్రభా ఇదిగోనైనా గడిచిన కాలం ప్రభా నీ కృపలో ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా పాన్ని తిన ప్రభా ఇవరే కాల సమయంలో ప్రభా మమ్మల్ని అయ్యా కూర్చోబెట్టినందుకు ఎంతో వందనాలు ప్రభా ఇదిగో నాయన ఇప్పటి వరకు ప్రభా ప్రతి విధమైనటువంటి ఆటంకాలను మీ నామంలో తీసివేసి కొట్టివేసి ప్రభా విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు మీకు ఎంతో వందనాలు తండ్రి అయ్యా ముఖ్యంగా ప్రభా ఇదిగోనైనా కోవిడ్ బాధ బాధ బారిన పడినటువంటి ప్రతి బిడ్డ గురించి మేము ప్రార్థన చేసినప్పుడు తండ్రి అయ్యా మీరు ఎంతో విజయాన్ని మీరు అనుగ్రహించారు అందుబట్టి మీకు వందనాలు తండ్రి అయా బలహీనతగా ఉన్న ప్రతి బిడ్డ గురించి ప్రార్థన చేసినప్పుడు అయా మీరు స్వస్థతను మీ కార్యాన్ని వారి జీవితాల్లో మీరు చేశారు తండ్రి అందుని మీకు ఎంతో వందనాలు తెలుస్తారు ప్రభా అయా అటు విశ్వాసంతో నమ్మికతో ప్రభా అయా ఇంకనూ ప్రభా కొంతమంది గురించి ప్రార్థన చేయచ్చుండగా అయా మీ కృప చూపించండి అయా మీ దయ చూపించండి తండ్రి అయా మీ కార్యాన్ని వారి జీవితాల్లో నెరవేర్చండి తండ్రి అయా మీకు ఎంత వంద తండ్రి ఇదిగోనైనా వృధాప్యంలో ఉన్నటువంటి వారి గురించి ప్రార్థన చేయా ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా భాస్కర్ గారి వాళ్ళ మదర్ గారి తండ్రి అయా మరి ఆమె ప్రభా ఆయా షోల్డర్ పెయిన్ తో ఎంతో బాధపడతాను బాధపడి చాలా కాలం నుంచి ప్రభా అయా ప్రభా బాధపడుతుండగా అయినప్పటికీ ఆయన విశ్వాసాన్ని కోల్పోకుండా అయా అనుదినం ప్రభా మీలో ప్రభా మీలో ఎలగడానికి ఎంతో ఎంతో ప్రభా ప్రయత్నం చేశారు తండ్రి అయా ప్రభా కృపను బట్టి మీరు రోజు ప్రభ అయా మరి మరి సక్సెస్ఫుల్ గా ప్రభా ఆపరేషన్ చేయటంలోను ఆ బాధ నుంచి ప్రభావిముక్తి కలుగు చేయటంలోను అయ్యా మీకు కృప చూపించారు తండ్రి మీకెంతో వందనాలు ప్రభా అట్లాగే ఆయన ఇంకొన సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి ఆ నొప్పులు బారి తగ్గించండి తండ్రి ఈ నాలుగు రోజులు మూడు రోజులు ప్రభా అ మీకు దూరం కాకుండా ప్రభా అయ్యా మీకు ప్రార్థన మీ పాటలు పాడుకోవటం చేయలాగా మీకు కృప చూపించండి ప్రభా తద్వారా బాధ నుంచి విముక్తిని కలుగజేయడానికి మీ కృపను అనుగ్రహించండి అట్లాగే తండ్రి అయ్యా శ్యామిసార్ వాళ్ళ మదర్ గురించి కూడా ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఆమె కూడా వృద్ధాప్యం ఉండగా తండ్రి అయా తల్లిగారిని మీరు ముట్టండి స్వస్థపరచండి అయా ఇంకా పూర్ణమైనటువంటి శక్తిని బలాన్ని మీరు ఇచ్చి ప్రభా మీ నామ మహిమార్థమై గొప్ప సాక్షిగా మీరు నిలబెట్టుకోమని ప్రార్థన తండ్రి అట్లాగే ఆయన ప్రభా అభిరామ్ గారి గురించి అయా వాళ్ళ మిస్సెస్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి కృప చూపించండి దయ చూపించండి కరుణ చూపించండి తండ్రి అయా మతపరమైనటువంటి క్రైస్తవ జీవితాల నుంచి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చి అయా మీ కార్యాన్ని వాళ్ళ జీవితాలను మీరు చేయండి తండ్రి అయా గొప్ప స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రతి విధమైన ఆటంకాలను కొట్టివేయండి అయా కుటుంబం చుట్టూ తా కాపుదలను మీ అంచిన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అదే ఆ ఇంటి వానరుల పైన ఉన్నటువంటి పది కరోనా వచ్చిందని అయా పోయినసారి మేము వారి గురించి ప్రార్థన చేశాం తండ్రి నిశ్చితం వారిని ఇంకొకసారి మీరు దర్శించండి తండ్రి ఆ కుటుంబాన్ని ప్రభా అయా మీ హస్తాలకు అప్పు అయా ఎవరికి కూడా ఇటువంటి ప్రాణాపాయకారమైన పరిస్థితుల్లో వారు వెళ్లకుండా అయా వారి సంపూర్ణ స్వస్థతను కలిగి అయా మరి వారు మిమ్మల్ని నిజదేవుడు అని మీరు మిమ్మల్ని వారు తెలుసుకొని అయా మీ సన్మార్గంలో మీ సత్య మార్గంలో వారు నివసించినట్లు జీవించినట్లు నడుచున్నట్లు మీ కృపణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రాధాయపడుతున్నాం అట్లాగే జాషువా అని జాషువా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని జాస్వాన్ సంపూర్ణమైనటువంటి స్వస్థత్వంతో ప్రభా మీరు నింపండిన ఆయన అయ్యా దాదాపుగా ఐదు ఆరు నెలల నుంచి ప్రభా ఎంతో బాధపడుతూ ఉండగా అయ్యా అయ్యా మీరు కుప్ప చూపించండి ప్రభా బాధ నుంచి ప్రభా సంపూర్ణమైనటువంటి విడుదలను మీరు అనుగ్రహించండి అయా అయా మీరు రక్తంతో ప్రోక్షించండి తండ్రి అయా ఆ బిడ్డను పోషించండి తండ్రి ఆ బిడ్డను మీ సొత్తుగా మీరు మార్చుకోండి తండ్రి ఆ కుటుంబం చేస్తున్న పరిచర్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి వాళ్ళకు వస్తున్నటువంటి అయా ఇరుకులను వేదనలను శోధనలు ప్రభావం అన్నిటినీ మీ నామంలో వాటిని వారికి అటువంటి శక్తిని బలాన్ని మీరు అనుగ్రహించండి ముఖ్యంగా ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి ఆ కుటుంబికులు మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆ కుటుంబీకుల గురించి ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారిని కూడా మీరు దర్శించమని ఆయా ప్రార్థనా బలంతో ఇంకను నింపమని ఆయా ఈ ప్రార్థన ప్రార్థన ద్వారా ప్రభా ప్రతి బంధకాలను ప్రతి ఆటంకాలను మేము జయించలాగా మీ కృప అనుగ్రహించని దేని రై మీకు ఎంతో వందనాలు తండ్రి ఇదిగో కోవిడ్ బాధితుల పడి ప్రభా అరోనా బాధితుల ప్రభా అయ్యా ఎంతో మందిని బెడ్ లైన్ వారు చనిపోగా వారు చేస్తున్న పరిచర్యను వారు విడిచిపెట్టిన కుటుంబాన్ని అయా వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా ఆ సంఘాల్లో కాపరలేని లోటును ప్రభా మీరు పూడ్చండి తండ్రి గొప్ప ప్రభా దైవ సేవకులను అయా ముఖ్యంగా ఈ కడ రోజుల్లో సేవను మీరు వారి ద్వారా అనుగ్రహించండి ప్రభావ వారి ద్వారా మంచి బోధన రుచికరమైనటువంటి బోధన అయా సుబోధన మీరు అందించండి ఈ రోజుల్లో కావాల్సింది ప్రభా అోసరచబడకుండా చూసుకోవాలి కాబట్టి తండ్రి అయా ఈ ఇల్లు వాళ్ళ దగ్గరికి వాళ్ళను మోసపరిచి భ్రమపరిచి వాళ్ళ పొట్ట నింపుకునే వాళ్ళు కాదు గాని నీ రాజ్య స్వార్థ ప్రకటించి నీ కోసం నాలుగు ఆత్మలను రక్షించగలిగేవారు ప్రభా ఆ సంఘాలను కాపాడగలిగేవాళ్లు అయా మతపరమైన బయటకు తీసుకొచ్చేవాళ్లు అయా యువతను ప్రభా అయా నీ మార్గంలో నడిపించేవారు అటువంటి దైవ మీరు నిలబెట్టమని అటువంటి దైవ మీరు ఆ సంఘాలలో వాడుకోమని ప్రార్థన చేయించున్నాం తండ్రి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు ప్రభా ఇదిగో ప్రభా అయా ఇంకా ఏమన్నా ఈ అంశాల్లో ప్రభావం మర్చిపోయిన ఉంటే దయతో మన్నించి ప్రతి విధమైనటువంటి ఆటంకాలను కొట్టివేసి విజయాన్ని మీరు అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని ఏ శక్తి కలిగి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి ముందుకుంటున్నాం తండ్రి ఆమె సార్ వస్తేనేమో సార్తో వాక్యం చేయించండి సార్ ఇలా బ్రదర్ రవి బ్రదర్ మీరు కానీ విజయ్ గారు గానీ బెనిషండి సార్ కస్టమర్ అయితే రాలనుకుంటాయి బిలెటేషన్ ఇవ్వండి ఒకవేళ సార్ అడ్జస్ట్ చేసుకుంటా అండి మెసేజ్ చెప్పి ఇవ్వండి